దీన్ని ఇంకో రకంగా వ్యాఖ్యానం చేస్తారు భాష్యారులు అథవా దేహ చక్షుర్మనో బుద్ధ్యాత్మానో ద్రష్టారహక ఓ రకంగా చూస్తే దేహము కూడా తెలుసుకుంటూనే ఉంటుందిగా తెలుసుకున్నట్లుగా కనపడుతుందిగా ఇప్పుడు ఇలా ముప్పుకున్నాను తెలిసింది కదా ఇది చల్లగా ఉంది తెలిసింది కదా ముట్టుకు నిప్పును ముట్టుకుంటే వేడిగా నిప్పు దగ్గర చేపడితే వేడిగా ఉంది అని తెలిసింది కదా కాబట్టి దేహము స్వతహాగా తెలుసుకునేది కాకపోయినా దాని ఎందు ఆత్మచైతన్య ప్రతిఫలనం పుణ్యమా అని అది కూడా తెలుసుకుంటున్నది వలె ఉన్నది కాబట్టి దాన్ని కూడా ద్రష్ట అనండి కూడా ద్రష్ట పేరు వేయండి తెలుసుకుంటోంది కనుక చూడడం అన్నా ఒకటే ఓకే దేహం ఒక ద్రష్ట కన్ను చూస్తోంది కదా స్వతహాగా చూడటం లేదు ఆత్మ చైతన్య ప్రతిఫలనం వల్లనే చూస్తోంది ఆ విషయాలు వ్యాటబట్టి చూస్తున్నట్టుగానే ఉంది కదా కాబట్టి కన్ను కూడా ఒక ద్రష్ట మనస్సు తెలుసుకుంటోంది కదా కాబట్టి మనస్సు కూడా ద్రష్ట ఆత్మచైతన్యము సాక్షి అది కూడా ద్రష్ట అన్ని ద్రష్టలే ఓకే తేషాం బాహ్యో ద్రష్ట దేహ ఈ నాలుగు ద్రష్టల్ని మీరు పెట్టుకున్నారు కదా వీటిల్లో బయట ఉండే ద్రష్ట ఏది దేహము బయట ఉండే ద్రష్ట దేహము తత ఆర అంతర తమశ్చే అక్కడ మొదలుపెట్టండి దేహము ద్రష్ట దేహము కంటే లోపల ఉండే ద్రష్ట కన్ను దానికంటే లోపల ఉండే ద్రష్ట మనస్సు దానికంటే లోపల ఉండే ద్రష్ట బుద్ధి దానికంటే లోపల ఉండే ద్రష్ట ఆత్మ దానికంటే లోపల ఉండే ద్రష్ట మరేదీ లేదు అంత తమహంగా వెళుతూ ఉండడం కాదు ఆత్మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆగిపోవాలి కాబట్టి దేహము కంటే చిక్షు కన్ను అంటే తర చిక్షు కంటే మనహ తర మనహ కంటే బుద్ధి తర బుద్ధి దగ్గర నుంచి ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికీ మళ్ళీ తరా అనకూడదు తమ ఎందుకంటే ఇంకా ఆ లోపలి ఇంకేమీ లేదు అదే ఉన్నది లోపల అంతర తమ ఏమంటే అది ఆత్మ ప్రత్యక్ ప్రత్యక్ అంటే ప్రతి అంచకి ఈ అక్క అన్నది అంచ్ అనే ధాతువు నుంచి వచ్చింది అంచ్ అనే ధాతువు నుంచి అక్క వస్తుంది అంచులో నకారం పోతే అచ్చు మిగులుతుంది అచ్చకారానికి కా పెడితే అక్క అవుతుంది ప్రత్యక్ష అలా వ్యాకరణలో అలా అవుతున్నాయి కాబట్టి వెనక్కి ప్రతి అంటే వెనక్కి ఇప్పుడు దేహంతో మొదలుపెట్టి వెనక్కి వెళ్ళాం కన్ను ఇంకా వెనక్కి వెళ్ళాం మనస్సు ఇంకా వెనక్కి వెళ్ళాం బుద్ధి ఇంకా వెనక్కి వెళ్తే ఆత్మ కాబట్టి మీకు బాగా దగ్గరగా ఏదింది సమీప సమీపే ఆత్మ వీటన్నిటికీ బాగా దర్జరగా ఉన్నది ఆత్మ దేహానికి దగ్గరగా ఉంది కానీ దేహం కంటే మరింత దగ్గరగా కన్నుకి అంతకంటే మరింత దగ్గరగా మనస్సుకి ఈ ఆత్మ చైతన్యము బలా ద్రష్టాయ పరహ అంత అంతరస్తి ద్రష్ట అది ఇప్పుడు ఆత్మ దగ్గరకు వచ్చారు ఈ ఆత్మ దగ్గరకు వచ్చిన తర్వాత దీనికంటే పైన ఎంత పర అంతర మరి యొక్క ద్రష్ట కాల దీనికంటే పైన దీనికంటే లోపల అంటే దీనికంటే పైన అంటే దీనికంటే సూక్ష్మమైనది దేహము కంటే కన్ను సూక్ష్మము కన్ను కంటే మనస్సు సూక్ష్మము ఆత్మ సూక్ష్మము ఆత్మ కంటే సూక్ష్మమైనది ఏదైనా ఉందా లేదు ఆత్మ కంటే లోపల ఇంకేదైనా ఉందా లేదు పర అంతర నాస్తి ద్రష్ట ఇంకా అంతకంట సూక్ష్మము లోపల ఇంకొక ద్రష్ట లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మని మనం ఏమని చెప్పచ్చు ఉపద్రష్ట అని బాగా దగ్గరగా ఉన్న ద్రష్ట మరి ద్రష్ట లేని ద్రష్ట సహ అతిశయ సామీత్యైన ద్రష్టృత్వాత్ కాబట్టి ఈ ఆత్మ చైతన్యము దానికంటే లోపల మరొకటి లేదు దానికంటే సూక్ష్మమైన ద్రష్ట మరొకటి లేదు అది బాగా దగ్గరగా ఉండి బుద్ధిని చూస్తోంది కొంచెం దగ్గరగా ఉండి మనస్సును చూస్తోంది ఇంకా కొంచెం దూరంగా ఉండి కనుని చూస్తోంది మరికొంత దూరంగా ఉండి దేహాన్ని చూస్తోంది ఇంకొంచెం దూరంగా ఉండి జగత్తుని చూస్తోంది ఇప్పుడు దూరము దగ్గర అన్నది ఇట్ ఈస్ ఇట్ ఈస్ రిలేటివ్ దూరం అనే మాట తీసేయండి బాగా దగ్గరగా ఉండి మనస్సును చూస్తోంది కొంచెం దగ్గరగా ఉండి కన్నును చూస్తోంది కొంచెం తక్కువ దగ్గరగా ఉండి దేహాన్ని చూస్తోంది ఇంకొంచెం తక్కువ దగ్గరగా ఉండి జగత్తుని చూస్తుంది మొత్తానికి అన్నింటినీ కూడా దగ్గరగా ఉండే చూస్తోంది కాబట్టి ఆత్మ చైతన్యము ఉపద్రాష్ట అవుతుంది అలా కూడా చెప్పవచ్చు యజ్ఞోపద్రష్టవద్వా సర్వ విషయీకరణ ఉపద్రష్ట ఇంకో రకంగా చెప్పచ్చు యజ్ఞంలో ఉపద్రష్ట అని ఒక ఆయన ఉంటాడు ఒక ఒక టైటిల్ పెట్టుకుని ఉపద్రష్ట అనే టైటిల్ పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు సర్వాధికారి అనే టైటిల్ మీరు విన్నారా సూపర్వైజర్ అంటే కూడా అదే ఉపద్రష్ట అంటే సూపర్వైజర్ అని ఒక టైటిల్లో పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు సర్వ విషయీకరణాలు సర్వమును ఆయన తెలుసుకుంటాడు ఆయన్ని ఆయన ఏమండి చేయకండి అడిగితే మీకు అనవసరం అన్నాను వీలు లేదు సర్వ ఆయన అన్నింటినీ తెలుసుకోవడమే ఆయన పని అలాగే ఆత్మ చైతన్యము ఆ ఉపద్రష్ట పోస్టులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ పోస్టు సూపర్వైజర్ అని అర్థం ఇంగ్లీష్లో ఆ రకంగా ఈ ఆత్మ చైతన్యము అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నది కనుక దీనికి ఉపద్రష్ట సూపర్వైజర్ అనే ఒక టైటిల్ దీనికి ఇచ్చినాను అలా కూడా నువ్వు చెప్పవచ్చు మొత్తం మీద అన్నింటికి ఇంటర్ రిలేటెడ్ మీనింగ్సే ఉపద్రష్ట ఇక ఈ ఆత్మ చైతన్యము హనుమంత హనుమంత హనుమంత అంటే ప్రతిదానికి ఎస్ ఇప్పుడు మీరు గీతా క్లాసుకి వెళ్తాను ఎస్ అంటుంది ఆత్మీయ ఎప్పుడు వెళ్ళినా ఆయన ప్రకృతి పురుషాన్ని సాగతిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు ఒప్పులేకపోయి సినిమా చూద్దాము ఎస్ అంటున్నాం మళ్ళీ దీనికి ఎస్సే యా నో ఇందాక గీతా క్లాసుకు వెళ్తానున్నాం ఎస్ అన్నాను ఇప్పుడు మళ్ళీ మార్చేస్తే నేను ఎస్ అన్నాం నో అలా ఉన్నాం దీనికి ఎస్సే సినిమా చూసే దంపోను ఎస్ టిఫిన్ తిన్నాం ఎస్ ఈ కిఫిన్ తింటే ఆరోగ్యం చనిపోతుంది తినద్దు ఎస్ తినద్దు కాదండి రుచిగా ఉంది కదా ఆరోగ్యం తర్వాత చూసుకొచ్చి టాబ్లెట్ వేసుకొచ్చి తినేద్దాం సరే ఎస్ తినేద్దాం అన్నిటికి ఆత్ వల్ల కదా అన్నిటికీ ఎస్సే సూర్యుంటే సూర్యుడు ఎప్పుడైనా లో అంటాడా మిమ్మల్ని మీరు మంచి పని చేసినా ఎస్సే చెడ్డ పని చేసినా ఎస్సే కాబట్టి హనుమంత హనుమంత అంటే మీరు ఆని హాప్ పెట్టకూడదు ఈ తెలుగు వాళ్ళు ఏం చేస్తారు తెలుగులో ప్రాస అంత్యప్రాస ఓ హనుమంత నా బతుకంత నువ్వే అంతా అలాంటి అలాంటి ప్రాసల కింద పెట్టదు ఓకే ప్రాసలు ఆ పరిస్థితి వేరు అది వేరే దుకాణం అది ఏమో బాల వ్యాకర చిన్న గారు బాల వ్యాకరణాన్ని కొంచెం పరిశీలించాలి సంస్కృతంలో అనుకోవడం సంస్కృతంలో ప్రధమ కవచనం హనుమాన్ అడుగుతుంది సంభోషణ ప్రథమ యొక్క వచనం హనుమన్ అనుకుంటుంది హే హనుమన్ అని అనాలి తప్ప సంస్కృతంలో అందులో హనుమంత అందులో సంస్కృతం తెలుగులో వచ్చింది అలా ఎల్లో అనొచ్చు ఏం తప్ప హనుమంత కాబట్టి ఆత్మ చైతన్యము హనుమంత ఓకే అంటే అర్థం హనుమంతాచ అనుమోదనం అనుమననం కుత్సు తత్క్రియాసు సరితోషర్త అనుమంత చూడండి వారు చదువుకుంటున్నాడు సంతోషం ఆడుకుంటున్నాడు సంతోషం మంచి మార్కులు వచ్చాయి సంతోషం మోస్తరు మార్పులు వచ్చాయి సంతోషం అన్నిటికీ సంతోషమే ఈ ఆత్మలాగా మనస్సు అలగడిగా ఉంది సంతోషం మనస్సు ఏకాగ్రంగా ఉంది సంతోషం కళ్ళు చూపు తగ్గింది సంతోషం తాని మీద తలవే పెడితే బాగుపడింది సంతోషం చెవి వినపడటం లేదు సంతోషం ఏదో మెషీన్ పెట్టుకుంటే బాగా వినపడుతుంది సంతోషం అన్నిటికీ సంతోషమే అయ్యియ వ్యాపారాలు అవి నడుస్తూ ఉంటాయి కురవచ్చు తత్ క్రియాసు అవి తమ తమ క్రియలను చేస్తూ ఉండగా పరితోష సంతోషం దానికి అనుమననము అనుమోదనము అని అటువంటి అనుమోదనాన్ని చేస్తూ ఉంటుంది ఆత్మ తత్కర్త ఆ అనుమోదనాన్ని చేస్తూ ఉంటుంది కనుక అనుమంత అతృప్తి అలా వచ్చింది ఆమంత అన్నప్పుడు ఆ కర్త అనే అర్థంలో వచ్చిన ప్రత్యయము దేనికి కర్త అనుమోదనమునకు కర్త లేక అనుమాన నమునకు కర్త అనుమన నమూనగా ఏమీ దేనికి అబ్జెక్షన్ ఉండదు ఇదే ఆత్మ చైతన్యం అబ్జెక్షన్ పెట్టదు కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి ధర్మాధర్మములు రెండు కూడా బుద్ధి ఎందు ఉంటాయి ఆత్మయం ఉండదు అధర్మం బుద్ధి ఎందు ఉంటుంది ఈ అధర్మం మనం చేయకూడదు అనే ధర్మం ఎక్కడ ఉంటుంది బుద్ధి ఎందు ఆత్మయందు బుద్ధి ఎందు అధర్మమును ఆత్మయందు ధర్మం ఉంటుందని మీరు అనుకోకూడదు బుద్ధి ఉందే అధర్మం ఉంటుంది ఆత్మ బుద్ధి అందే ధర్మం సుఖము మనస్సునందు ఉంటుంది దుఃఖము మనస్సునంది ఉంటుంది ఆత్మయందు ఏమీ ఉండవు అలా అనుమోదనం చేస్తూ ఉంటుంది అంచేతనే ఒక నేర నేరగాడి హృదయంలో ఆత్మే ఉంటుంది వాడు నేరం చేసేది కాబట్టి ఆత్మ మరో అలాగే అనుకోకూడదు యజ్ఞం చేసి ఆయన హృదయంలో ఆత్మే ఉంటుంది ఈ ఆత్మ ఆత్మ ఒకటే ఎందుకంటే ఆత్మ హనుమంతయే తప్ప ఆ వ్యాపారంలో పాల్గొనేది కాదు సుఖదుఖములకు ధర్మాధర్మములకు అతీతమైనది ఆత్మ మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మీరు కర్మ కర్మకాండలో మీకు ఆత్మస్వరూపం తెలియదు కర్మకాండలో ఆత్మస్వరూపంలో చదివిస్తున్నా అక్కడ ఏమని చెప్తారు నువ్వు కర్తవని చెప్తావు ఏమన్నా ఈ కర్త ఎవరండి లే అంటే నేనండి లేని ముందుకు వస్తుంది కూర్చోండి అలాగే కర్త ఏమి పేరు ఒక జాతం చేస్తారంటే ఆ పేట మీ భార్య ఎక్కడున్నారో అక్కడ ఉన్నారు అనే రీజనప్పుడు వస్తారు ఆవిడ పని ఆవిడ చేసుకోండి మీరు కూర్చోండి ముందు ఆధిపనం చేయండి అని అలా గుర్చుంది అక్కడ కర్మకాండలో కర్త ఆయన ఆత్మస్వరూపము ఈ అనుమంతా అనే మాత్రం ఇంకో రకంగా చెప్తారు అథవా హనుమంత కార్యకరణ ప్రవృత్తి స్వయం అప్రవృత్త అతి ప్రవృత్త ఇవ తదనుకూలో తేన హనుమంత ఇంకో రకంగా చూసుకోవచ్చు దేహము ఇంద్రియము మనస్సు వాటి వాటి పనులు చేస్తూ ఉంటాయి చేస్తూ ఉంటే వాటికి చాలా దగ్గరగా ఉన్నది కదా ఆత్మ చైతన్యము అవి వాటి వాటి పనులను చేస్తూ ఉంటే ఇది కూడా వాటికి దగ్గరగా ఉండిపోయి ఇది కూడా వాటితో పాటు పని చేస్తోందా అన్నట్టుగా అనిపిస్తుంది వాస్తవంలో పని చేయదు వాటితో పాటే చేస్తోందా అన్నట్టు అనిపిస్తుంది పైగా వాటికి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఒకరు పని చేస్తున్నాడు అనుకోండి వాడి కాళ్ళకి చేతులకే అడ్డం వచ్చారనుకోండి అప్పుడు హనుమంత అనుభవం అప్పుడు అబ్స్ట్రక్షన్ అంటారు ఈ ఆత్మజీతని అబ్స్ట్రక్షన్ చేయదు పని చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అబ్స్ట్రక్షన్ పని చేయదు అనుకూలంగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి హనుమంత ఇప్పుడు బస్తా అనుకోండి ఆ బస్తా మీద చేవేసి ఆ అశుభం అన్నట్టుగా అందనుకోండి ఇప్పుడు ఆ మూత మోయటం లేదు ఆ మోసేవాడికి అడ్డు రావటం లేదు సంథింగ్ ఓకే కాబట్టి స్వయం అప్రవృత్తాపి స్వయముగా తాను ఏ కర్మను చేయకున్నానూ ప్రవృత్త ఇవ చేస్తున్నా అన్నట్లుగా ఈ ఇంద్రియములకు మనస్సుకు దేహమునకు అనుకూలముగా ఉన్నట్లుగా భావన చేయబడుతోంది ఇప్పుడు ఉదాహరణకి మీరు చక్కగా సూర్యుడి వెలుగులో సూర్యోదయం అయిన వెంటనే ఆ వెలుగులో మీరు పనులన్నీ చేసేసుకుంటున్నారనుకోండి అప్పుడు ఆ సూర్యకాంతి ఎలా మీ పనులకి తోడ్పాటు చేస్తున్నట్టుగా ఉంటుంది పైగా మీరు ఎంత బాగా చేసుకుంటే అంత బాగా తోడ్పడుతున్నట్టుగా ఉంటుంది అలాగే ఉంటుంది కానీ మీ పని తడ్డొస్తున్నట్టుంటుందో ఎక్కడ ఉండదు కాబట్టి మనం సూర్యకాంతిని ఏమనొచ్చు హనుమంత అనొచ్చు ఈ కూడా అట్టిది ఏ కనుక దానికి హనుమంత అనేటువంటి ఒక టైటిల్ని ఇవ్వడమైనది హనుమంత అథవా ఇంకో రకంగా చెప్పచ్చు ప్రభుత్వాన్ స్వ్యాపారేషు తత్సాక్షిభూత కదా చిన్న నివారయతి ఇది హనుమంత ఇప్పుడు హనుమంతకి రెండు అర్థాలు చెప్పారు ఒకటి పాజిటివ్ సెన్స్లో అర్థం చెప్పారు తను కూడా పని వాటికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి హనుమంత ఇప్పుడు నెగిటివ్ సెన్స్లో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండదు కానీ అడ్డు మాత్రం రాదు అడ్డు రాకుండా ఉన్నాడనుకోండి మౌనం అర్ధాంగీకార సూచన సామెతుంది నేను సినిమాకి వెళ్తాను ఊరుకుంటాడు వాడు సినిమా వెళ్ళినప్పుడు ఎలా నీ అడుగు వచ్చావంటే వచ్చాను ఆయన ఒప్పుకున్నారంటే ఒప్పుకున్నారని చూస్తాను ఎలాగే ఒప్పుకున్నారని ఎలా చెప్పగలవు ఎందుకంటే వద్ద కదా అలాగే ఈ ఆత్మ కూడా ఇంద్రియములు మనస్సు తమ తమ వ్యాపారములు చేసుకుంటూ ఉంటే వాటికల్లా సాక్షిగా ఉండిపోతుంది ఎప్పుడు అడ్డు రాదు అడ్డు రాకపోతే కాబట్టి ఆత్మ మనకి సపోర్ట్ ఉన్నది అని మనం నిర్ణయం చేసేసుకుంటాము ఆ రకంగా ఆత్మకి అనుమంత అని ఒక మీరు ఏం చేద్దామన్నా ఆత్మ వద్దనదు సరి చేయాలనుకున్నా కూడా ఆత్మకి అంగీకారం నేను మనస్సుతో మమేకం అయిపోయి సుఖీనే అయిపోతాను దుఃఖినే అయిపోతాను అంటే సరే నేను మనస్సును సాక్షిగా చూస్తాను తప్ప మనస్సుతో మమేకం కాదు సరే అన్నిటికీ సరే దేన్ని నో అండ కాబట్టి నేను నెగిటివ్ సెన్స్ హనుమంత అంటే ముందు చెప్పింది పాజిటివ్ సెన్స్ హనుమంత ఇప్పుడు నెగిటివ్ సెన్స్లో హనుమంత తర్వాత ఉపద్రష్ట హనుమంత చెద్ధర్త ఈ ఆత్మజైతంగా ఉండి చూసారా దీనికి భర్త అని పేరు భర్త అంటే తెలుగులో అనువాదం చేసేప్పుడు మొగుడు అని అనువాదం చేయకూడదు ఇది పెళ్ళి పేదంతాలు కాదు ఇది మొగుడు అని అనువాదం చేసి పెడితే దాన్ని హ్యాండిల్ చేయాలో అర్థం కాదు చాలా భర్త అంటే భరించున్నది అని అనువాదం చేయాలి భరిస్తుంది అలా భరిస్తూ ఉంటుంది ఆయన వివరిస్తారు భర్త అది అన్ని ప్రతీ కంటారు భర్త అనే పదం మనం అర్థం చెప్పాలి భర్త అనే మాట తర్వాత చెప్దాము ముందు భరణం అనే మాట చెప్తాం ఎందుకంటే భరణం అనే పదానికి తృచ్ అంటే ఆ పని చేసేది అనే ఆ సెన్స్లో తృచ్ పెట్టుకుంటే భర్త అవుతుంది కాబట్టి ముందు భరణం తెలిస్తే తర్వాత భర్త తెలుస్తుంది భరణం భరణం నామా దేహేంద్రియ మనోబుద్ధీనాం సంహతనత్మపరాధ్యతూ చైతన్యాభానాధారణం తైతన్యాత్మకమే ఈ భర్త ఆత్మాుచ్యూనిమనుజా సాయం పట్టాలి అలా సో ఎలాగంటే భరణం అనగానేమి భరి భరణము అంటే భరించుక తెలుగులో ఈ భరించుట అనగానేమి భరించుత అనగానేమి అంటే ఇప్పుడు రూల్ ఒకటి ఉంది ఈ రూల్ రూల్ అంటే దీన్నిగా తారసిల్లే లా కాదు ఈ లా ఆదిగినట్టుందంటే దీన్ని కపిల మహర్షి దగ్గర నుంచి వచ్చింది ఇలా ఆయన కృక్లెయిన్ చేసాడు ఇలా అని దీనికి ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు ఆయన ఏమన్నాడంటే జడములు జడమైన వస్తువులు ఒకటి కంటే ఎక్కువ అంటే రెండు మూడో నాలుగో కలిసి ఒక రోటికి చేరి ఒక ముద్దగా తయారయ్యి అవి ఒక ఒక వ్యాపారాన్ని చేస్తున్నాయి అన్నట్లయితే అవి ఆ వ్యాపారమును వాటికంటే విలక్షణమైన ఒక చేతనతత్వము కొరకే చేస్తూ ఉంటాయి అని చెప్పాడే దీనికి రథదృష్టాంతం చెప్పేదాయ మనం కాదు దృష్టాంతం చెప్పుకోవచ్చు కాదుని రోల్స్ రాయిస్ కారు దృష్టాంతం మంచిది ఎందుకంటే రోల్స్ రాయిస్ కాదు అది కస్టమ్ మేడ్ కాదు అసెంబ్లీ లైన్ కాదు కాదు మీరు రోల్స్ రాయిస్ కాదు కొనుక్కోవాలనుకోండి అసెంబ్లీ లైన్లో అలా ఒకే మోసలో వెయ్యి లక్ష కాదుగా యాటర్ అయిదో ఒక కొనుక్కు అలా ఉండదు రోల్స్ రాయిస్తారు మీరు కొనుక్కోదలుచుకుంటే రనర్లో ఉంటుంది ఆ కారు మీరు కొనుక్కోదలుచుకుంటే వాళ్ళకి రాయాలి నేను మీ దగ్గర ఒక కారు కొనుక్కుంటాను వాళ్ళ రిప్రజెంటేటివ్ కన్ను కాయితాలు పట్టుకుని మీ దగ్గరకు వస్తాడు బొమ్మలో పట్టుకుని మొత్తం పెద్ద పెట్టుబట్టుకుని మీ దగ్గర కూర్చు కూర్చుంటాడు వాడికి ముందు అలా వచ్చినందుకు గాను ఒక వెయ్యి డాలర్లు మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది వాడు బొమ్మలు చూపిస్తాడు ఈ బొమ్మ ఒకటి బేసిక్ బొమ్మ చూపిస్తాడు ఆ చెప్పండి ఈ కారు మీరు మీకు నచ్చిందా కాదు కొంచెం నేను మెడ కొంచెం బొడుగ్గా ఉండాలి సరిపెట్టుకో దీని సీట్లు ఇలా ఉండాలి దీనికి మా హార్స్ పవర్ ఎంత అండి మా దగ్గర సిక్స్ ఉంది మీకు ఎంత కావాలి సెవెన్ కావాలి ఓకే సిక్స్ని సెవెన్ మేం చేస్తాం కానీ ఈ రకంగా ఎన్ని కోరికలు ఉన్నాయో అన్నీ రాసుకుని అప్పుడు మీకు కోర్టు ఇస్తాను మీ కోరికలన్నీ తీరే కారు మీకు ఇవ్వడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అని కోర్టు ఇస్తాను ఆ కార్లోకి వస్తుంది అర్థమైందండి మీకు రోల్స్ రాసి కదా ఈ కథ ఎందుకు చెప్పారంటే మీ బాడీ మైండ్ మీ బాడీ మైండ్ కారు ఇది ఈ కారు రోల్స్ రాయిస్ కార్ ఎందుకంటే మీరు మీ పుణ్య పాపములని మీ కర్మల్ని పెట్టుకుంటే తయారు చేసి పెట్టుకున్నారు మీకు కొంచెం ముఖం ఇలా కోలగా ఉండాలని మీరే తయారు చేసి పెట్టుకున్నారు ఇంకొకళ్ళు మా ముఖం కోలగా ఉండకూడదు గుండ్రంగా ఉండాలని వాళ్ళు పెట్టుకున్నారు ఎవరో అల్సరి కార్లు రోల్స్ రాయిస్ కార్లు ఇవి ఓకే ఈ కారు దగ్గర ఉన్న పరిస్థితి ఏమిటంటే ఈ ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి పార్క్స్ పార్క్స్ అంగములు అంట ఈ అంగములు పదో ఇరవై కారు అంటే చాలా ఉంటాయండి ముప్పో నలభైదో ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకో మనం ముప్పై నలభై మనం అలా వద్దు డోము అని పెట్టుకోండి సీట్లు నాలుగు పెట్టుకోండి ఈ నాలుగింతిని దగ్గరికి తీర్చి తీసుకొచ్చి ఒక అంగి అంగములను దగ్గరికి చేరిస్తే వచ్చేది ఏది అంగి ఒక అంగిని తయారు చేస్తారు దేనికోసం చేస్తారంటారు దీన్ని అలా చేస్తే బాగుంటుంది అలా చూస్తా తో చేస్తారా లేకపోతే అలా మ్యూజియంలో పెట్టడానికి చేస్తారా లేకపోతే ఖాళీగా ఉన్నావు ఏ పని లేదు చేస్తున్నామని చేస్తారా ఎందుకోసం చేస్తారు ఒక చేతనుడు ఒకడు ఉంటాడు వాడికి సేవ చేయటం కోసం దేన్ని చేస్తారు ఈ దృష్టాంతం నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ భాషల్లోనూ అక్కడ చూస్తూ ఉంటాను చూసినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను వీళ్ళు ఫిలాసఫర్స్ వీళ్ళు చాలా లోతుగా ఆలోచిస్తారా సో ఈ కారు ఒక చేతన పురుషుడి యొక్క సేవ మాట పక్కన పెడితే ఈ కారు అసలు తయారు తానే కాదు కారు తయారవుతోంది అంటే ఒక చేతన పురుషుడు కోసం తయారవుతోంది ఏమండి కాబట్టి ఎక్కడైనా కారు వంటి ఒక ముద్ద మీకు కనపడింది అంటే మీరు వెంటనే ఎవరిని కంక్లూడ్ చేయొచ్చు అలా ప్రకారంగా ఈ ముద్ద అనేక అంశములను ఒకతో చేర్చి తయారైనటువంటి ఈ సమాహారము దీనికంటే భిన్నంగా విలక్షణంగా ఉన్న ఒక చేతన పురుషుని యొక్క సేవ కొరకు ఉద్దేశించబడినది అని మీరు చెప్పచ్చు చెప్పచ్చు కదండీ అలా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ నాలుగు కలిపి ఒక తోట పెట్టారు ఇది ఒక సంహతములు అంటే ఒక సంఘాతముగా తయారైంది సంహతము సంఘాతము ఆ హాయే ఘావుతుంది ఆయ ఘావుతున్నాయి పరిచయాన్ని బట్టి ఆ పదం వేరు ఈ పదం వేరు అనుకోకూడదు ఈ నాలుగింటి యొక్క ఒక సంఘాతము తెలుగు పదం దొరకలేదు నాకు ముద్ ముద్ద సమాహారం సంస్కృత పదం ముద్దర్ణం ముద్ద ముద్ద అంటే అది అంత బాగుండలేదు అందుకోసం మళ్ళీ సంఘాతము సమాహారము అంటున్నాను సముదాయము సంస్ తెలుగు పదం సంస్కృత పదం ఆచ్ఛిద పదం కావాలి నాకు అది దొరకలేదు పొందండి సముదాయము సంఘాతము సమాహారము ఇవన్నీ సంస్కృత పదాలు కంగ్రామరేట్ అది ఇంగ్లీష్ పదం ముద్ద అనేది తెలుగు పదం కానీ మరి అంత బాగులేదు ముద్దా అనే తెలుగు పదం కాబట్టి మంచి అందమైన పదం చెప్పాలి ఊరికే ఎలా గాలివాటంగా ఏదో చెప్పడం కాదు సో వీటి ఈ సముదాయం ఏదైతే కలదో ఈ సమూహం ఏదైతే సముదాయం ఇవి సంహతములై ఉన్నాయి ఒక చోటకి సమూహంగా సముదాయంగా చేరు ఉన్నాయి ఇవి ఇవి దేని దేనికోసం దేని చే దేని కొరకు ఉన్నాయి చైతన్యాత్మ పారేన పరస్య అర్థ ఈ చైతన్యాత్మ అనే పరము అంటే ఇతరము ఆ ఇతరము యొక్క ప్రయోజనము కొరకు ఇవి ఉన్నాయి చైతన్యాత్మ పర తస్య అర్థ దానికోసం ఇది ఉంది కాబట్టి చైతన్యాత్మ పారాధ్యేనా దానికోసం ఉన్న ఇవన్నీ ఉన్నాయి తర్వాత అసలు ఇవన్నీ ఇలా ఒక చోటకి ఎందుకు చేరాయో తెలుసిన ఆ చైతన్యాత్మ అనే పరమైన అర్థం ఒకటి ఉండబట్టే దాని కారణంగానే ఇవన్నీ ఒక చోటకి చేరాయి రోల్స్ రాయిస్ కాదు ఎందుకు తయారు చేశారంటారు ఒక ఉన్నాడు వాడి అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆయన దగ్గర భయానా కూడా పుచ్చుకుని ఉంటారు వీడు కొంత అడ్వాన్స్ కూడా పుచ్చుకుని ఉంటారు వీడు కస్టమర్ కార్డు తయారు చేస్తున్నాడంటే అర్థం కస్టమర్ ఉన్నాడు అని కస్టమర్ ఉన్నబట్టే దీన్ని తయారు ఆ రకంగా చైతన్య ఆత్మ అనే సుపీరియర్ వస్తువు ఆత్మతత్వం ఒకటి ఉండి అది నిమిత్తముగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఒక చోటకి చేరి ఈ ఒక సముదాయముగా ఉండి తమ తమ పనులను చేస్తున్నాయి తర్వాత ఈ రోజు రాయిస్ కాదు డెలివరీ చేసిన వెంటనే ఈ యజమానుడు వెళ్ళి దాంతో కూర్చుంటాడు రెండు కూర్చుని నడుపుతాడు కదా లేకపోతే ఎందుకు ఇది అలాగే ఈ సముదాయమునంతనూ కూడా దగ్గరగా ఉండి ప్రకాశింపచేసుకున్నటువంటి ఈ చైతన్యము గలదు కాబట్టి ఇవన్నీ కూడా ఆ చైతన్యము యొక్క ప్రతిఫలనమును కలిగి ఉన్నది ఏహేంద్రియ మనోబుద్ధీనాం చైతన్యా భాషనాం చైతన్యం యొక్క అభాస అంటే ప్రతిఫలనము వాటి ఎందుకు గలదు వాటిని ఆ చైతన్యమే నిలబెడుతుంది ఇప్పుడు రోల్స్ రాయిస్ కార్ని ఆ యజమానుడు లోపల కూర్చొని అటు తిప్పుతో దాని కూర్చొని గ్రీజు ఆయిలు పెడితో ఉంటే అది నిలబడి ఆయన అది చేయకుండా ఎక్కడో మూల పడేసి దాన్ని ఆయన నాటిని ఆయన పోలేదు అనుకోండి అది ముక్కలు విడిపోతుంది ఏ మొక్క తా మొక్క విడిపోతుంది పడైపోతుంది తుప్పు పట్టి పాడైపోతుంది అలాగే ఇక్కడ కూడా ఆ చైతన్యాత్మ ప్రకాశం ఉండబట్టే ఇవన్నీ తమ తమ యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులను నిలబెట్టేది ఏమిటి ఆ చైతన్యాత్మ నాస్తికులు అన్నారు దేహేంద్రియ మనోబుద్ధులనే అవే నిలబెట్టుకుంటున్నాయి అన్నారు అంటే వేదాంతులు ఉన్నారు అలా ఎక్కడ ఉండదు రాము రోల్స్ రాయిస్ కాదు తనని తానే నిలబెట్టుకోదు ఒక చేతనుడు దాన్నే నిలబెడుతూ ఉంటాడు వాడు దాంట్లో పెట్రోల్ పోసి చోటు తిక్కుతూ ఉంటే కాదు తిప్పాలి అలా దాచిపెడితే అది పాడైపోతుంది అవునండి పాడైతే తిప్పిపెట్టేస్తుంది కదా కానీ ఈ చోటు తిక్కుతూ పెట్రోల్ పోసి అలాగే ఈ దేహాన్ని కూడా దీంట్లో కూడా కొంత పెట్రోల్ పడేసి దీనికి సాలిడ్ ఫ్యూయల్ సాలిడ్ ఫిక్స్ దీన్ని ఇటువంటి తిప్పుతూ ఉండాలి అలాగా గుమ్మట సోఫాలో కూర్చుని ఉంటే బాగా ఉంటుంది దాన్ని ఇటువంటి తిప్పేస్తూ ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చరాకీగా ఉండాలి చక్కమని లేచి పనులన్నీ చేసేసుకుంటూ ఉండాలి అలాగే సోఫాలో అలాగే స్థిరంగా కూర్చుని ఉండిపోకూడదు ఏదైనా పుస్తకంలో దొరుకునే టైంలో తప్ప పుస్తకం తగ్గడా లేచిపోతూ ఉంటే పుస్తకం చదువుకోవడం ఆగిపోతుంది కాబట్టి అలాంటి టైంలో తప్ప మిగతా టైంలో ఇటు తిరిగేసి అటు తిరిగేసి మన పనులన్నీ మనమే చేసేసుకుంటూ ఉండాలి చలాకీగా చేసేసుకుంటూ ఉండాలి వాడు ఎవడో వస్తాడు చేస్తాడని ఎటుకు పూడుకోవాలి ఛాయ్ తాగాలను పెట్టేసుకుంటా పుస్తకాలు ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళాలనుకోండి బుద్ధము పెట్టుకుని మోసపోవడం మార్కెట్ గెల్లో ఏదైనా కొనుక్కు తెచ్చుకోవాలనుకోండి వెళ్ళిపోయి నడిచేసి సంచి పెట్టుకుని వెళ్ళిపోయి నడిచేసి కొనేసుకుని తెచ్చేసుకోండి అలా ఉండాలి చరాకీగా ఉండాలి అప్పుడే ఇవి కాదు ఆరోగ్యంగా ఉంటుంది అది అది టాపిక్ కాదు నేను ఇకే పక్కన వెళ్ళే ఆ విషయం ఒకటి మనం చేశాను అండ్ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ ఇవి ఇలా కలిసి ఉన్నాయి అంటే ఆ చైతన్యాత్మ ప్రకాశం ఉండబట్టే ఇవన్నీ కలిసి ఉన్నాయి వీటిని ఇలాగ ఒక గ్రూప్ కింద ఒక సముదాయం కింద నిలబెట్టేది ఆ చైతన్యాత్మయే ఆ రకంగా నిలబెట్టుట స్వరూపధారణం దేహము దేహముగా మనస్సు మనస్సుగా బుద్ధి బుద్ధిగా అది వాటి స్వరూపం వాటిని నిలబెట్టుకుతా ధారణం అంటే నిలబెట్టుకుంటా ధారణం అంటే నిలబెట్టుకుంటా తెలుగు అలా నిలబెట్టుతా అనేటువంటి ఏ పని గలదో దానికి భరణము అని పేరు భరణానికి నిర్వచనం వచ్చింది గత చైతన్యాత్మకృతమేవా ఆ భరణము మనకు అర్థమైంది కదా భరణము ఈ భరణము మీ ఎవరు చేస్తున్నారు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి వీటన్నింటి యొక్క భరణమును ఎవరు చేస్తున్నారు దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు అవన్నీ తప్పు ఇప్పుడు దేహము యొక్క భరణమును బుద్ధి చేస్తోంది అని చెప్పకూడదు తప్పుది అది ఎలా ఉందంటే కాదు కాదు తైరులని చాసిస్తూ నిలబెడుతుందని అసలు వాటిల్లో వాటికి మళ్ళీ పరస్పరం భరణము ఉండదు వీటన్నిటినీ కలిపి భరణం చేసేది ఇతరమైన విలక్షణమైన తత్వము ఉంటుంది కాబట్టి రెండు తప్పులు చేయకూడదు వీటికంటే విలక్షణంగా ఉండి వీటి భరణం చేసేది ఇతరమైన తత్వం ఏది లేదు అని అనడం తప్పు దాని నాస్తికవాదము అంట వీటిల్లో ఒకటి పరస్పరము భరణం చేసుకుంటున్నాయి అన్నది కూడా తప్పు ఏమంటే కన్ను చెవిని చెవి కన్నుని ప్రకాశింపజేస్తున్నా గుండెని లెవరు లెవరు గుండెని ఆరోగ్యంగా అక్షపెడుతుందా అట్టేపెట్టదు గుండెని లెవర్ని కూడా ఆరోగ్యంగా అక్షపెట్టేది వేరే ఇంకో కాబట్టి ఆ చైతన్యాత్మ అనే దానిని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది మరి అధ్యాత్మ ఇదే ఆ చైతన్యాత్మ వలన ఇవన్నీ నిలబడి ఉన్నాయి ఆ భరణం అనే అదే సంపన్నము చేయుస్తున్నది ఇది భర్త ఆత్మా ఇది ఉచ్యతే ఈ కారణం చేత ఆ చైతన్యాత్మని భర్త అని శ్రీకృష్ణుడు చెప్పినా శ్రీకృష్ణుడు అంటే జగద్గురు నాకు నా దృష్టిలో శ్రీకృష్ణుడు అంటే గొప్ప ఫిలాసఫర్ ఆయన హీ కుడ్ బీ అ కింగ్ మ్యాటర్ అకార్డింగ్ టు ది స్టోరీస్ యూ కుడ్ బి సో మెనీ అదర్ థింగ్స్ అకార్డింగ్ టు ది స్టోరీస్ బట్ హీ ఈజ్ అ గ్రేట్ ఫిలాసఫర్ స్ట్ అండ్ ఫోర్ మోస్ట్ గ్రేట్ ఫిలాసఫర్ భర్త ఇంకా ఏమిటి భోక్త ఈ చైతన్యాత్మకి భోక్త అని పేరు పెట్టారు భోక్త అంటే అనుభవిస్తుందం కాదు భోగ్య ప్రకాశక ఇత్యథ్యావభాషకత్వం భోక్తృత్వం భోక్తృత్వం రెండు రకాలు దేహేంద్రియాదులతో మమేకమై నేనే కర్తను నేనే భోక్తను ఎంజాయర్షిప్ అది ఒక రకం భోక్తృత్వం అది అజ్ఞానం వలన అహంకారానికి ఉంటుంది జీవుడు ఉంటుందండి ఆత్మ చైతన్యమునందుండే భోక్తృత్వం అది కాదు పదవదే అయినా ఆత్మచైతన్యముల నుండే భోక్తృత్వం ఏమిటంటే భోగ్య అవభాషకత్వం భోక్తృత్వం భోగ్యములనన్నింటినీ ప్రకాశింపజేయు మీరు సినిమాకి వెళ్ళారు సినిమాలో ఉండే ఆ దృశ్యాలనన్నింటినీ ఎవరు ప్రకాశింపజేస్తూ ఉంటారు మీరు ప్రకాశింపజేస్తారు అస్తూ అగ్నిష్ణవత్ నిత్యచైతన్యస్వేణ బుద్ధే సుఖదుఃఖమోహాత్మకా ప్రత్యవయ్యాత్మగ్రస్త ఇవాయమానా విభక్ విభా స్థితి భోక్త ఆత్మా భాష్యం ఇలాంటి శ్లోకాలు ఇప్పుడు కొంచెం జటిలంగా ఉంటుంది జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేయాలి ఇప్పుడు ఆత్మను భోక్త అంటున్నారు ఆత్మ యొక్క స్వరూపం ఏది అంటే అగ్ని యొక్క స్వరూపం ఏమిటో చెప్పండి అంటే ఉష్ణం అని చెప్పాలి అగ్ని యొక్క స్వరూపం అంటే ఏదో అగ్ని ఆయన పట్టుపంచ కిరీటం పెట్టుకుని ఉంటాడు అలా చెప్పుకోవడం అది స్వరూపం కాదు అది అని అంటే ఉపాసన కోసం ఉద్దేశించిన రూపం అగ్ని యొక్క స్వరూపం ఏమిటంటే ఇలాగ కట్టెకి చెగురు నుండి ఎలా మండుతూ ఉంటుంది అని అలా చెప్పకూడదు ఆ మంటది ఆ కట్టెని బట్టి వచ్చిన మంట అది ఒక జ్వాల అది స్వరూపం కాదు జ్వాల ఏమిటి మరిది రూపం అగ్ని యొక్క స్వరూపం ఏమిటంటే ఇలాగ ఎలక్ట్రిక్ కాదు గుండంగా ఉంటుందని చేపట్టే కాగుతుందని చెప్పకూడదు అది కాదు స్వరూపం అది రూపం అర్థమైందండి అగ్ని యొక్క స్వరూపమేమి ఉష్ణము అదేవిధంగా ఆత్మ యొక్క స్వరూపమేమి డైలీ చైతన్యము తర్వాత అగ్ని యొక్క స్వరూపము ఉష్ణమన్నారు అది పొద్దున్న మధ్యాహ్నమా సాయంకాలం ఎప్పుడు నిత్యంగా సర్వకాలముల ఎందు అగ్ని యొక్క స్వరూపము ఉష్ణము అదేవిధంగా నిత్యముగా సర్వకాలముల ఎందు కాలానికి అతీతంగా చైతన్యము అంటే ఎరుక తెలివి అది స్వరూపము ఆత్మకు నిత్య చైతన్య స్వరూపేణ ఆత్మనా అనే అర్పణాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంది ఇప్పుడు నీటి యొక్క స్వరూపమేమి అంటే తడి అని అలా చూసుకోండి యొక్క స్వరూపం వేడి అన్నట్టుగా నీటి స్వరూపమేమి తడి ఇప్పుడు నీటిలో కెరటములు పుడుతున్నప్పుడు ఆ కెరటములు పుడుతుండగా అవి తడిగా ఉంటాయా లేకపోతే ఇంకోలా ఉంటాయా తడిగానే ఉంటుంది వాటికి ఆ ఎక్కడి నుంచి వచ్చింది బూడగలు పుడుతూ ఉంటాయి వాటికి అవి కూడా తడిగానే ఉంటాయి ఆ తడి ఎక్కడి నుంచి వచ్చింది వీటి నుంచే వచ్చింది కానీ చిత్రం ఏంటంటే కెరటములు పెద్దవి వాటికి తడిని అనుగ్రహించేది నీరు చిన్న కెరటములు తేడాగా ఉన్నాయి భిన్నముగా ఉన్నాయి పెద్ద కెరటములు వేరు చిన్న కెరటములు వేరు వీటికి తడిని ఇచ్చేది ఏది నీరు బూడగలు మళ్ళీ వేరు విభత్త అంటున్నారు ఇవన్నీ వేరువేరుగా మనం అనుకుంటూ దాన్ని వేరువేరుగా భావన చేస్తూ ఉంటాం బోడ కాదు వేరు కానీ అవి కూడా తడిగానే ఉంటాయి వాటికి తడిని ఎవరిచ్చారు మీరు ఇచ్చింది తర్వాత అవి ముందు పుట్టి తర్వాత తడి వచ్చిందా పుడుతూ ఉండగానే తడి వచ్చేసిందా పుడుతుండగానే వచ్చింది వ్యాయమానా పుడుతుండగానే బుద్ధి ఎందు థాట్స్ పుడుతూ ఉంటాయి కొన్ని థాట్స్ సుఖరూపంగా ఉంటాయి మీరు బుద్ధిని చూడండి పొద్దున లేవగానే ఏమిటో ఈవేళ ఏమిటో మనస్సు బాగోలేదండి అంటాడు అంటే ఏమిటి కారణం కారణం ఏమిటో తెలియట్లేదండి అన్నీ బాగానే ఉన్నాయి పిల్లల పిచ్చి కొందరు బాగానే ఉన్నారు ఏమిటో మనస్సు మాత్రం బాగోలేదు ఈవేళ అంట అంటే ఆ బుద్ధి అలా ఉందండి ఇంకోప్పుడు ఈవేళ చాలా ఉల్లాసంగా ఉందండి నాకు అంటాడు అంటే ఆ బుద్ధి యొక్క లక్షణం అలా ఉంది ఆ పూట బుద్ధి అలా ఒకప్పుడు కారణం ఉండొచ్చు ఏదో ఒక కారణం ఉండి ఉల్లాసంగా ఉండొచ్చు బాహ్యమైన కారణం ఏదో ఉంటుంది ఏ కారణం ఉన్నా ఊహించుకున్న కారణం ఇంట్లో సత్యం ఏది ఉండదు అంత మిత్య కదండి మిత్యా జగత్తు ఈ కారణాలన్నీ మనం ఊహించుకుని సుఖము సుఖ కారణం కూడా మిత్యనే అంత జగత్తు అంతా మిథ్యా మొత్తానికి కారణం ఉందో లేకో బుద్ధి ఎందు అనేక రకములైనటువంటి వృత్తులు పుడుతూ ఉంటాయి ఒకప్పుడు వృత్తి సుఖ రూపంగా ఉంటుంది ఒకప్పుడు వృత్తి దుఃఖ రూపంగా ఉంటుంది అంచేతనే మీరు మూడ్స్ అని విన్నారా మూడ్స్ బాస్ మూడ్ ఎలా ఉందో చూసి మనం అప్లికేషన్ వారం పట్టుకెళ్ళాలి లీవ్ కావాలనుకున్న వారం రోజులు లీవ్ కావాలనుకున్న ఆయన మూడు బాగున్నప్పుడు ఆయన కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు అప్లికేషన్ పట్టుకెళ్తే సరే కానీ బరుగు బరుగుతాడు మనం సెలవు మనం తీసుకోవచ్చు ఆయన భార్యతో కీచులు అడిగి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని సరిగ్గా అదే టైంలో సార్ ఆయన అప్లికేషన్ పెట్టి చీంపేళ్ళు కొంచెం కాబట్టి ఆయనకి మూడ్స్ ఉంటాయి మూడ్ ఒకప్పుడు పాజిటివ్గా ఉంటే సుఖము నెగిటివ్గా ఉంటే దుఃఖము ఈ సుఖ దుఃఖాల భిన్నంగా అయిపోతుంది మోహము మోహం అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని హాయిగా భోజనం చేసి అనుకోండి దాని సుఖము ఆకలిగా ఉంది ఇంకా తిండి తినలేదు అనుకోండి అది దుఃఖము హోటల్కి వెళ్తే మంచి భోజనం దొరుకుతుంది అనుకున్నాడు అనుకోండి దాని పేరు మోహం మీరు ఊరికే సో ఈ రకంగా సుఖము దుఃఖము మోహము బుద్ధిలో మోహానికి మీకు వెతుక్కోకర్లా కావాల్సినంత మోహప్రత్యయాలు వస్తూ ఉంటాయి వీడు నా కొడుకు మోహప్రత్యయం డబ్బు ఉంటే బాగా సుఖం ఉంటుంది మోహప్రత్యయం మీకు మోహప్రత్యయానికి దృష్టాంతాలు చెప్తున్నా కాబట్టి నాకు ఎంత ఆశిస్తుంది మోహప్రత్యయం కాబట్టి బుద్ధిలో సుఖ దుఃఖ మోహప్రత్యయాలు పుడుతూ ఉంటాయి ఇది ఎలాగంటే జలాశయంలో పెద్ద కినటములు చిన్న కినటములు బుడగలు నూనగ ఇవన్నీ పుట్టినట్లుగా బుద్ధిలో ఇవి పుడుతున్నప్పుడు ఈ ప్రత్యయాలలో ఏమిటి విషయములు ఏమిటై ఉంటాయి సుఖ ప్రత్యయం ఉందండి ప్రత్యయము అంటే థాట్ దానికి విషయం ఏమిటి అంటే వీడు ప్రేమించిన మనిషి కనబడింది దాంతో సుఖం కలిగింది రూపము విషయము వీడికి నచ్చిన శబ్దం వినబడింది దాంతో సుఖం కలిగింది శబ్దము విషయము దుఃఖం కలిగినప్పుడు కూడా శబ్దం విషయం రూపం విషయం కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములవుతూ ఉంటాయి సర్వ విషయ విషయా సర్వ అన్ని అన్ని అంటే ఐదు విషయ శబ్దస్పర్శ రూపరస గంధములనే విషయములు విషయా ఆబ్జెక్ట్స్ అవుతూ ఉంటాయి అర్థమైందండి కాబట్టి ఈ బుద్ధిలో పుట్టినటువంటి సుఖ ప్రత్యయాలకి శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేవి విషయాలు శబ్దస్పర్శ రూపర సగంధములు విషయములవుతూ ఉంటాయి మోహప్రత్యయాలకి శబ్దస్పర్శ రూపర సగంధములు విషయములవుతూ ఉంటాయి ఆ సర్వ అంటే అవే సర్వ కాబట్టి ప్రత్యయాలు ఏవైనా కూడా వాటికి విషయములన్నీ విషయములుగా ఉంటూ ఉంటాయి అటువంటి ప్రత్యయాలు పుడుతూ ఉంటాయి అవి పుట్టినప్పుడు ఎలా పుడతాయో తెలిసిన చైతన్యాత్మ వాటిని వ్యాపించి ఉన్నట్టుగానే పుడతాయి ఇప్పుడు పెద్ద కెరటం పుట్టిందండి నీటి చేత పట్టుకోబడి పుట్టిందా నీటిని విడిచిపెట్టు పుట్టిందా నీటి చేత పట్టుకోబడి పుట్టింది చిన్న కదా నీటి చేత పట్టుకోబడి పుట్టింది బుడగా నీటి చేత పట్టుకోబడి పుట్టింది అలాగే మీకు సుఖం వచ్చినప్పుడు సుఖప్రత్యయం సుఖప్రత్యయం ప్రచయం అంటే థాట్ సుఖప్రత్యయంలో చైతన్యము గలదు దుఃఖప్రత్యయంలో చైతన్యము గలదు మోహప్రత్యయంలో కూడా చైతన్యము గలదు కానీ మంచి ప్రత్యయాల్లో చైతన్యం ఉండాలి కానీ చెడ్డ ప్రత్యయాల్లో చైతన్యం ఉండకూడదని మీరు అనుకుంటే అందమైన కరటాల్లో నీరు ఉంది అందం లేని కరటాల్లో నీరు లేదని అనుకున్నట్టు ఉంటుంది ప్రత్యయములు మంచివైనా చెడ్డవైనా సుఖమైనా దుఃఖమైన మోహమైనా అన్నిటి కూడా ఆ చైతన్యాత్మ ప్రకాశము వ్యాపించి అది పట్టుకుంటుంది చైతన్యాత్మ కనుక ఈ వృత్తిని ఈ ప్రత్యయాన్ని పట్టుకోకపోతే ఆ ప్రత్యయమే ఉండదు కులక్కి ఏమీ ఉండదు అక్కడ సపోజ్ మీరు నేను నీకు సపోర్ట్ ఇవ్వను అనుకుందనుకోండి కెడ ఉంటుందా అదే చైతన్యాత్మ గ్రస్తాహ ఇవ పుడుతూనే కానీ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి సుఖప్రత్యయం దుఃఖప్రత్యయం మోహప్రతయం వాటి అన్నింటినీ వ్యాపించి ఉంటే ఎరుక చైతన్యాత్మ అది మాత్రం అభివృద్ధి అది మాత్రం విడిగా ఉండదు విభక్తం విభక్త అది ఏకరూపంగా అఖండంగా ఉంటుంది వీటన్నింటినీ నిలబెడుతూ ఉంటుంది వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది విభోగ్యములు ఈ ప్రత్యయములే భోగ్యములు వీటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది భోగ్య ప్రకాశకత్వమేలా కాబట్టి ఆత్మకి భోక్త అని పేరు పెట్టినారు ఉపదృష్టానమంతా చె భర్త మహేశ్వర అరే మహేశ్వరుడు మహేశ్వరుడు అంటే కైలాసంలో ఉంటాడు అదే అప్ప కైలాసం నీ నీ లోపల ఉన్నది కైలాసం ఆ కైలాసంలో ఉన్న మహేశ్వరుడవు నీవే ఓ జ్ఞాని నీవే మహేశ్వరుడవు అని ఒక కవిత కైలాసంలోని మహేశ్వరుడు కూడా నిన్నే వెతుక్కుంటూ తిరుగుతున్నాడు అని అన్నాడు కవి జ్ఞానిని మహేశ్వరుడు వెతుకుతాడు శంకరులు అలా చెప్పారు రుద్రుడు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా జ్ఞాని కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ కనబడితే దానం పెట్టిపోదాం కాబట్టి మహేశ్వరుడు మీరే మహేశ్వరుడు విచేతనే మీకు సుఖాన్ని ఎవరిస్తారు మీరే తయారు చేసుకోవాలి సుఖాన్ని మీకు దుఃఖాన్ని కూడా యు ఆర్ ది యూ మోల్డ్ యువర్ డెస్టినీ డెస్టినీ డెస్టినీ దేవుడు కూర్చుని అక్కడ కూర్చుని మీకోటి డెస్టినీ నాకు వేరే ఇంకోటి ఎస్టినీ పెట్టాడు అనుకోండి మీ డెస్టినీ బాగుంది డెస్టినీ బాగలేదు అలా పెట్టాడు అనుకోండి దేవుడు అప్పుడు అది దేవుడికి పక్షపాత బుద్ధి అలా ఉంటుందండి మీ డెస్టినీ మీదే నా డెస్టినీ నాదే ఇప్పుడు ఓ తరంగం ఉండే ఆ తరంగం విరిగిపోతుంది బ్రేకరు అయ్యో తరంగం విరిగిపోతుంది అంటే దాన్ని విరిచి ఇట్లా చేసింది నీరా కాదు ఇంకో తరంగం విరిగిపోకుండా అందంగా ఉంది దాన్ని అలా నిలబెట్టింది నీరా కాదు ఆ తరంగం ఫార్మేషన్లో వెలాసిటీస్టు ఇవే ఇవే ఏవో ఉంటాయి వాటి వల్ల ఒకటి విరిగిపోయింది ఒకటి ముందుకు సాగుతుంది వీటికి నీరు అన్నింటినీ సమానంగా నిలబెడుతుంది కాబట్టి ఎనివే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ కనుక యువార్జి మహేశ్వర మీరు తెలుసుకుంటే మీరే మహేశ్వరుడు మీరు తెలుసుకోకపోతే ఆ మహేశ్వరుడు ఎక్కడో దూరంగా ఉంటాడు మీరు ఆ మహేశ్వరుణ్ణి మీ యొక్క బాహ్యము నందు భావన చేసుకో ఉంటారు దాని పేరే ద్వైతం మహేశ్వర శంకరు అంటారు మహేశ్వర సర్వాత్మత్వాత్ మహాన్ ఈశ్వర ఇది మహేశ్వర అం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణిమమిదం పూర్ణా పూర్ణిమవశిష్య పూర్ణస్ పూర్ణిమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశాంతి